గణపతి కవి కవీనామశ్రవస్త్రహ్మణస్పత ఆనశ్వం వన్మోతిదం శ్రీమహాగణాధిపత సివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే నారాయణం నమస్కృత్యరం చె నరోం దీం సరస్వతీ వ్యాసోయే మాత్రస్పర్శ్యాస్ కౌన్యశీతోష్ణసుఖదుఖదా ఆగమాపాయనో నిత్యాస్తిక్షస్వ భారత దీనికి ఇక్కడి నుంచి ఈ శ్లోకం దీని తర్వాత శ్లోకం కూడా తితిక్షామృతోపనిషత్ అనే దానికి నామధేయం తితిక్ష అనే అమృతమును బోధించే ఉపనిషత్తు రెండు శ్లోకాలు సో ఇంతవరకు శ్లోకానౌచిత్యోపనిషత్తు ఇంకే ఓ పేర్లు అన్నీ ఉపనిషత్తులేదా శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సూ అని అంటూ ఉంటాము ఆ నీ మాటకి సార్థకం చేయడం కోసం పెద్దలు పెట్టిన పేర్లు అక్కడ ఉండే సందర్భానికి అనురూపంగా మంచి పేర్లు గుర్తు ఉపకారంగా ఉంటాయి ఆ పేరు పెట్టడంలో విశేషం అది సో శోకము అనవసరము ప్రధానంగా ఎవరైనా మరణించిన సందర్భంలో శోకానికి రీజన్ ఏమీ లేదు మోస్ట్ ఇర్రేషనల్ థింగ్ ఎవరైనా మరణించినప్పుడు శోకించటం అనే విషయాన్ని చాలా విస్తారంగా చూసాం ఎందుకంటే మనిషి జీవితము అది మృత్యువు యొక్క ఛాయ మాత్రమే ప్రతి క్షణం కూడా మృత్యువు వైపుకి పరుగు తీస్తూ ఉంటుంది కాబట్టి జీవితము ఆ మరణానికి ఒక సన్నాహమే సో ఆ చూసేసి దాన్ని నిర్లిప్తంగా వదిలేసి ప్రతి ప్రాణి మరణిస్తూనే ఉంటుంది చుట్టూ కూడా కాబట్టి ఏదో సందర్భంలో మనం అను మనం కావాలి అని వాళ్ళు కూడా మరణిస్తారు తాను మరణిస్తారు క్యాబడి బాత్ అని దాన్ని ఆ విధంగా తీసిపరేయాల్సిన మాట దాని గురించి మనస్సు పాటు చేసుకోవటము శోకించటము అనేది అనవసరం ఔచిత్యం అన్నారు శోక అనౌచిత్య ఉపనిషత్తు అన్నారు కానీ నువ్వు శోకిస్తే నిన్నేమో నీకేమో పాపం చుట్టుకుంటుంది నిన్నేమో నరకంలో పారేస్తారు అలాంటి మాట కాదు శోకిస్తే శోకించండి ఏం అభ్యంతరం లేదు యూ కెన్ హ్యావ్ యువర్ షోక టు యువర్ హార్ట్స్ కంటెంట్ బట్ అనవసరం షోక అనౌచిత్యోపనిషత్తి అయితే దాని అభిప్రాయం ఏమిటంటే మ ఎవరో మరణించిన తర్వాత కూర్చుని ఏడవకూడదు అని చెప్పడం ముందు తాత్పర్యం కాదు మరణము చుట్టూ ఏ హ్యూజ్ వాల్యూ స్ట్రక్చర్ నిర్మాణమై ఉన్నది మనిషి జీవితంలో మరణించిన తర్వాత ఏడుస్తున్నాడంటే అంతకుముందు ఉన్న వాతావరణం జీవించున్నప్పుడు కూడా దాన్ని తగ్గట్టుగా వీడు తయారీ అయి ఉండే అందుకోసం ఏడుస్తున్నాడు కాబట్టి మరణం గురించి ఉన్నటువంటి భావజాలము ఒక కలెక్టివ్ మైండ్ ప్యాటర్న్స్ అంటారే సో అందరూ కలిసే ఏకరూపంగా ఆలోచిస్తూ మరణం అంటే ఇది దీని విషయంలో మనం ఇలా రెస్పాండ్ అవ్వాలి అని ఒక భావజాలం ఒకటి సమాజాన్ని శాసిస్తూ ఉంటుంది సమాజం అంటూ ఏమీ లేదు మీరు నేను సమాజం మనము చేసిందే సమాజం కూడా కాబట్టి మన జీవితాలని ఈ సామాజికమైన భావజాలము కొన్ని సందర్భాల్లో అదే భావజాలం మరింత బలంగా మనస్సుల్లో నాటుకొని వైయక్తికంగా కూడా చాలా తీవ్రమైన స్పందనను మన నుంచి పైకి తీసుకొస్తూ ఉంటుంది అదే పరిస్థితి కాదు కాబట్టి దాన్ని సరిగ్గా చేసుకోవాలి అని ఈ మూడు శ్లోకాల్లో దాన్ని విస్తారంగా మనం చూసి ఉన్నాము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 దానికి శంకరులు అవతారికి చూడండి ఉందాము ఎద్యి ఆత్మ వినాశ నిమిత్త మోహంభవతి నిత్య ఆత్మా ఇది విజానత అకడో కామాయదో ఉంటుంది యి అయింది అక్కడికి ఇంకెప్పుడు తథాపి వస్తుంది తథాపి ఇదే తెలుసున్న వాళ్ళకి కామ పెట్టుకోకపోయినా పర్వాలేదు బట్ ఆ వాక్యరచనలో దో అనర్థం ఎద్యి అంటే దో అయినప్పటికీ తిన్స్పై ఆఫ్ అని అలాగే ఎద్యి శీతోష్ణసుఖదుఃఖ ప్రాప్తినిమిత్త మోహోలౌకిక దృశ్యతే సుఖవియగ నిమిత్త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 ఆ అర్థం శంకరులు చెప్తున్నారు ఇక్కడ ఇది చేతతో అర్జునస్య వచనం ఆశంక్య ఆశంక అర్జున్ ఆశంకటే సందేహం అర్జునుడు లేవనెత్తబోయే డౌట్ శ్రీకృష్ణుడు ముందే ఊహించి తూ అంటే ఆ నువ్వు ఇలా సందేహాన్నికు వస్తుందని తెలుసు దానికి ఇది సమాధానం అనే అర్థం ఆ తూకి అర్థం సో ప్రతివచనాశంక ప్రతివచనాశంక అనే అర్థంలో తూని ప్రయోగిస్తారు అంచేతనే శంకర భాష్యం చాలా కఠినమైంది అని అభిప్రాయం అదే ఆ తూకు అర్థం చెప్పారు ఆయన అర్థం చెప్పాడని చెప్పారని అది ఆ సూక్ష్మంగా తెలిసిన వాడికే తెలుస్తుంది తెలిస్తే తెలిసింది లేకపోతే లేదంత ఇట్ ఈజ్ లైక్ దాట్ ఇది ఆహా ఇప్పుడు అర్జునుని యొక్క ఆశంక ఏమిటంటే చూడండి ఆత్మవినాశ నిమిత్త మోహా నా సంభవతి శంకరులు భాషలో చూడండి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 నిత్య ఆత్మ ఇది విజానత న సంభవతి వెనక్కి అన్వయం ఎప్పటికీ అన్వయం వెనక్కి వస్తూ ఉంటుంది పీచే పీచే శంకరభాషంలో సర్వత్రా పీచే నిత్య ఆత్మ ఇది విజానత యపి ఆత్మ వినాశ నిమిత్తం మోహ న తథాపి సో ఆత్మ నిత్యమో తెలిసిన వాడికి సో ఆత్మ నశించిపోయింది అనే మోహం ఎలా సంభవం అవుతుంది తన డబ్బు పోలేదు తన డబ్బు తన జేబులోనే ఉంది అని తెలుసు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 అది ఇమోషన్ మనస్సు కాబట్టి ఆ రకమైన అప్పుడు మీకు అప్పుడు మీకు హెల్ప్లెస్ యాగని అని అంటారు అంటే వెక్కి వెక్కి ఏడవటం ఆ దుఃఖభారాన్ని తట్టుకోక కుప్పకూలిపోవటం డిప్రెషను ఇవే ఉండవు ఒక ఒక ఉదాత్తమైన గంభీరమైన నిర్లిప్త నిస్పందత అంటే స్పందన లేని మానసిక స్థితి గభీరమైన స్థితి ఉంటుంది అంతేగాని నవ్వుతూ ఉంటాడనే ఉల్లాసంగా ఉంటాడనే అభిప్రాయం కాదు ఏ రకమైన వికారము విక్రియ లేకుండా కా మామూలుగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాడనే అర్థం కాదు ఉంటుందే కానీ ఆ ఉన్నది ఇదిగో ఇటువంటిది ఉంటుంది అనేక అనేక కల్పాలు వచ్చాయి ఈ కల్పాలన్నింటిలో అనంతములైన రూపాలు వచ్చాయి మళ్ళీ అనంతములైన రూపాలు రాబోతున్నాయి కానీ ఈ పర్టికులర్ రూపం మాత్రం ఇంతకు లేదు ఈ రాబోదు అని అంటాడు కవి కనుక ఆ రూపం మీద ఉండేటువంటి మక్కువ ఓకే అది అనిత్యమే అయినా దాని ఎందు ఒక మక్కువ అది మిథ్యయే అయినా ఊరికే ఆ భాష కానవచ్చు అపీరెన్స్ మాత్రమే అయినప్పటికీ కూడా ఆ అపీరెన్స్ ఎందు ఒక మక్కువ గలదు అది మనస్సు యొక్క లక్షణం అది మిథ్యాన్ని తెలుసుకోవడం బుద్ధి యొక్క లక్షణం బుద్ధి తెలుసుకుంటూ ఉండగా మనస్సు ఒక ఉదాత్తమైన ఇమోషన్ని ఒక ఉదాత్తమైన విక్రియని ప్రకటిస్తుంది అది శోభే దాంట్లో ఏమీ దాంట్లో నిందించాల్సింది కానీ తీసి పరవేయాల్సింది కానీ కాదు ఇన్ఫ్యాక్ట్ అటువంటి ఉదాత్తమైన ఇమోషన్ని మనం రెస్పెక్ట్ చేయాలి వీ డూ రెస్పెక్ట్ సచ్ ఎన్ ఇమోషన్ అంతేగాని హెల్ప్లెస్ యాగని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండడం ఊరికే గలాభా చేస్తూ ఏడవటం అదంతా కూడా మోహము కేటగిరీలో వేసేసి దాన్ని తీసిపారేయాల్సిందే కానీ దాన్ని సమర్థించడానికి అవకాశం లేదు నా సంభవతి తథాపి అది మరణాన్ని గురించి ఈ మరణం గురించి ఎంత చెప్తే తృప్తి ఉంటుందో నాకే అర్థం కాదు మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టినా అదేదో కొత్త టాపిక్లో అదే ఉంటుంది జీవితం ఉంటే మరి అదే తథాపి అయినప్పటికీ సో పోలండి ఇంక మరణం గురించి మానేసండి అయిపోయింది ఓవర్ ఐఎమ్ డన్ విత్ ఇట్ సో శీతోష్ణ సుఖదుప్తి నిమిత్త మోహ దృశ్యతే మోహము దృశ్యతే కనపడుతోంది అనుభవానికి వస్తుంది ఎవళ్ళకి లౌకిక దృశ్యతే మాక్క మహాత్ములకు కాదు ఇలాంటి మోహం మహాత్ములకు వస్తుంది అనుకున్నారు లౌకిక లౌకికులకు అంటే లోకంలో జనులకు లోకస్య సంబంధి లౌకిక సమాజంలో జనులకు ఈ మోహము మోహము వ్యామోహం అంటే డెల్యూషన్ అని అర్థం భ్రాంతి అని అర్థం బుద్ధి ఎందు చేసిన పొరపాటికి మోహము పేరు మోహు వైచిత్యే సో చిత్తమునందు ఒక వికారము అయోగ్యమైన దర్శనము దానికి మోహము అని పేరు కాబట్టి ఈ మోహము లోకంలో జనుల ఎందు కనపడుతోంది అనుభవానికి వస్తోంది ఏమిటి మోహము అంటే సుఖదుఖ ప్రాప్తి నిమిత్త సుఖదుఖములు లభించుట అనే కారణంగా మోహము మనకు కనపడుతోంది ఏమిటి సుఖము దుఃఖములు లభించడం ఏమిటండి అంటే అవి వివరిస్తున్నారు సుఖదుఖ ప్రాప్తి నిమిత్త అన్నదానికి శీతోష్ణ సుఖదుఖ ప్రాప్తి నిమిత్త శీతోష్ణ ప్రాప్తి నిమిత్త సుఖదుఖ ప్రాప్తి నిమిత్త సో శీతోష్ణ ప్రాప్తి నిమిత్త అంటే శీతప్రాప్తి ఉష్ణప్రాప్తి శీతప్రాప్తి వల్ల సుఖము దుఃఖము రెండు వస్తాయి ఉష్ణప్రాప్తి వల్ల సుఖము దుఃఖము రెండు వస్తాయి అలాగే సుఖదుఖ ప్రాప్తి నిమిత్త మోహ అంటే సుఖదుఖముల ప్రాప్తికి నిమిత్తమైన మోహము సో సుఖదుఖములు లభించుటకు నిమిత్తమైనటువంటి మోహము ఆ మోహం వల్ల ద్విధం ఇలాగా సుఖ వియోగ నిమిత్త దుఃఖ సంయోగ నిమిత్త రెండింటికి ఒకటే లెక్క కాదు సుఖం దగ్గరకు వచ్చేపటికి వియోగం వస్తుంది దుఃఖం దగ్గరికి వచ్చేప్పటికీ సంయోగము వచ్చి సో ఇది సుఖ దుఃఖ అని రెండింటిని కలిపేసి దాన్ని విడతీసి చెప్పారు సుఖము వచ్చేస్తే దో ఎవడు మోహపో మోహం పొందడు శోకాన్ని పొందడు సుఖం దగ్గర వియోగం ఉన్న సుఖం జారిపోతూ ఉంటుంది లేని దుఃఖము వచ్చి పడుతూ ఉంటుంది ఈ రెండు సందర్భాల్లోనూ వీడు మోహాన్ని పొందుతున్నాడు మోహాన్ని పొందుతూ వ్యామోహాన్ని పొందుతున్నాడు ఈ వ్యామోహం యొక్క లక్షణం ఏమిటి ఈ సుఖం మన దగ్గర శాశ్వతంగా ఉండిపోతుందనో లేదా దుఃఖం ఉండిపోతుందనో సుఖం దూరం అయిపోయింది ఇంక జీవితంలో సుఖమే రాదనో అలాంటి భ్రాంతితో పడుతూ ఉంటాడు సో ఒక తాత్కాలిక తత్కాలమునందు ఉండే ఘటనకి అవసరమైన దానికంటే ఎక్కువ విలువనిచ్చి వీడు దుఃఖిస్తూ ఉంటాడు ఆ రకమైన మోహము శోకము ఉన్నాయి జీవితంలో మహాత్ములకు ఉండవు జ్ఞానులకు ఉండవు లౌకిక దృశ్యతే లోకంలో ఉండే జనులకు సామాన్య జనులకు ఉన్నాయి దాని మాట ఏమిటి అవి కూడా లేదంటావా అనే అర్జునుని ఆశంక నీ తెలివిదేట నాకు తెలుసులే అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్తున్నాడు ఈ ఆశంక పైకి రాకముందే ఆశంకని ప్రశ్న వేసి ఆశంకని ముందే ఊహ చేయటం దాని పేరే తూ అనర్థం ఇది అర్జునస్ ఇచ్చేత అర్జునస్య వచనం ఆశంక్య ఆహ ఒకప్పుడు అర్జునుడు ప్రత్యక్షంగా చెప్తాడు సందేహాన్ని ఒకప్పుడు అర్జునుడికి సందేహం వచ్చే అవకాశం ఉన్నది అని దాన్ని భావన చేసి ఊహించి శ్రీకృష్ణుడు సమాధానం చెప్తాడు టీచింగ్ అలాగే నడుస్తుంది టీచింగ్లో ఎప్పుడూ అలాగే ఉంటుంది అన్ని ప్రశ్నలు విద్యార్థి వెయనక్కర్లేదు ఇలాంటి సందేహం విద్యార్థికి వచ్చే అవకాశం ఉంది అని భావన చేసి టీచర్ చెప్తారు సో శ్రీకృష్ణుడు అలా చెప్తున్నాడు అని దీనికి అవతారిక సో శ్లోకం పదచ్ఛేదం చేద్దాము మాత్ర స్పర్శా తూ కౌన్తే శీతోఖదుఃఖదా ఆగమాపాయన అనిత్యా తాన్క్షస్వ భారత భారత అంటే ఓ అర్జున అని అర్థం అర్జునుణ్ణి భారత అని పిలుస్తాడు భారత అనేదానికి అర్థం ఉంటుంది సో భరత వంశమునందు జన్మించినవాడా ఈ భరతుడెవరు రెండు అభిప్రాయాలు ఒకటి దుష్యంతుడు భరతుడు దుష్యంతుడు శకుంతల వాళ్ళ కుమారుడు భరతుడు ఆ భరతుడు పేరు మీద భారతదేశం అయింది ఇదని ఆ విధంగా మహాభారతంలో గాథ ఉన్నది సో కాళిదాసు మహాకవి యొక్క అభిజ్ఞాన శాకంతులలో కూడా ఆ గాథాధారంగా రచించిన నాటకం సో అక్కడ కూడా అలాగే చెప్తాను అయితే భాగవతంలో ఇంకో రకంగా ఉంది భాగవతంలో జడభరతోపాఖ్యానము అని ఒకటి ఉంది జడభరతుడు అక్కడ కూడా భరతుడు రాజే ఒక జన్మలో రాజు ఇంకో జన్మలో లేడీ మరో జన్మలో వేదవేత్త బ్రాహ్మణుడు సో ఈ మూడు జన్మలలోనూ భరతనామధేయంతో వ్యవహారం లేడీకి పేరే ఉండదు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 ఒక నాలుగు అధ్యాయాల్లో ఉపదేశం ఉంది ఒక అధ్యాయంలో మనోవిజయము అనే టాపిక్ మనస్సుపై విజయాన్ని సాధించడంలాగా ఇంకో అధ్యాయంలో జగన్మిథ్యాత్మ నిరూపణం ఇంకో రెండు అధ్యాయాల్లో జీవగతి నిరూపణ జీవుడు సంసారంలో ఎలా గెలగల్లాడుతూ ఉంటాడు దాని ఈ విధంగా ఉపదేశం ఉండదు ఆ ఉపదేశము వేదాంత శాస్త్రంలో లాగా మణిపూస వంటిది కనుక ఆయన మహాజ్ఞాని ఆయన పేరు మీద ఈ ఈ సమాజం వెలసిల్లింది కనుక ఈ దేశానికి భారతదేశము అని పేరు ఇండియన్ సొసైటీ ఇట్స్ ఎ స్పిరిచువల్ సొసైటీ వరల్డీ కల్చర్ కాదు ఇది స్పిరిచువల్ కల్చర్ ఈ స్పిరిచువల్ కల్చర్ని న్యూట్రలైజ్ చేసేసి దీన్ని వరల్డ్లీగా చేసేసి సెక్యులర్ అనే పేరుతోటి దీన్ని వరల్లీగా చేసేయటానికి కాంగ్రెస్ పార్టీ గత వంద సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తోంది ఆ ప్రయత్నంలోనే మరికొన్ని పార్టీలు కూడా చేరి ఆ కృషిని కొనసాగిస్తున్నారు చాలా భాగంలో వాళ్ళు సక్సీడ్ కూడా అయ్యారు ఇప్పుడు మీకు వరల్డ్ కల్చర్కి ఏదో టాపిక్ అన్నాను కాబట్టి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ అంటే ఈ మధ్యన ఎలక్షన్స్ అయిన పార్టీ గురించి నేను నేను ఓవరాల్ ఇండియన్ హిస్టరీ మీద చెప్పారు ఈ పార్టీ ఈ ప్రెసిడెంట్లు ఈ సెక్రటరీ లోకల్ పిసిసి అధ్యక్షులు ఈ గోల్తో నాకు సంబంధం లేదు నేను ఓవరాల్ భారతదేశ చరిత్రలో ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను సో ఈ ఈ విధంగా న్యూట్ర వరల్డ్లీ కల్చర్ స్పిరిచువల్ కల్చర్ అనేది ఎలాగ నిర్ధారణ చేయటం అంటే వెరీ సింపుల్ మీకు ఆ సమాజంలో హీరో ఎవరో చూసుకోవాలి హూ ఈజ్ ది హీరో హూ హూఈ వర్షిప్డ్ యాజ్ హీరో అండ్ ఆ హీరో యొక్క లైఫ్ ఏమిటి ఈజ్ ఇట్ ఏ వరల్డ్లీ లైఫ్ ఆర్ ఈజ్ ఇట్ ఏ స్పిరిచువల్ సో వరల్డ్లీ లైఫ్లో బాగా ఉన్నత స్థాయిని అందుకున్న వ్యక్తిని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 he is a worldly person he is a commander of armed forces and edo british uh, wala me vijayanni sathinchadu so he is uh, he is worshiped like that so akada atuvante nija jeevithanallo laukika jeevithanallo chala unnata sthanalani andukunna vallani heroaluga worship chestaru ipudu today america lo heroaluga evvalani worship chestunnaro miru chudandi america kapothe west lo miru chudandi ninna munnatidaaka michael jackson was the hero ఈ మధ్యనే అతను ఏవో కొన్ని కేసుల్లో ఎదుర్కొన్న కారణంగా వెనక్కి తగ్గారు కానీ అదర్వైజ్ హీఈ్ ఎ హీరో హీ వాజ్ కన్సిడర్డ్ ఎ వెరీ బిగ్ హీరో అలాగే ష్వార్జి ఆర్నాల్డ్ షార్జి నగ్గర్ ఈజ్ హీరో సో ఆ హీరో వర్షిప్ను బట్టి ఆ కల్చర్ యొక్క లక్షణం తెలిసిపోతుంది వరల్డ్ కల్చర్ మనకి హీరోస్ ఎవరు స్వామి వివేకానంద ఈవెన్ ఇన్ పొలిటికల్ ఎరీనా మహాత్మా గాంధీ వాజ్ ఎ హీరో ఫర్ ఎస్ మహాత్మా గాంధీని మనం హీరోగా వర్షిప్ చేస్తున్నాం హీరోగా తీసుకుంటాం కానీ ప్రైమ్ మినిస్టర్లో వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ వీ డోంట్ థింక్ ఆఫ్ ది మనకి హీరో అంటే మహాత్మా గాంధీ హీజ్ ఈజీ ఏ పొలిటీషియన్ ఆర్ ఎ గాడ్ మ్యాన్ పార్ట్లీ పార్ట్లీ దిస్ పార్ట్లీ దాట్ బట్ ఆయన మనం ఎందుకు ఆయన ఏమీ అధికారాన్ని తీసుకోలేదుగా ఆయన కావాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండేవాడు అవలేదు ఈ నెవర్ ఈవెన్ నాట్ ఈవెన్ క్రాస్ హీస్ మైండ్ అసలు ఆయన పేరుని ఎవడో కన్సిడర్ కూడా చేయరు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 మన హీరోస్ ఎవాళ్ళు రాముడు కృష్ణుడు దే దే ఆర్ అవర్ హీరోస్ వాళ్ళు రాముడు రామ స్టాండ్స్ ఫర్ ధర్మ రాముడిని మనం ఆరాధించేది రావణాసురుడి మీద బాణాలు వేసినందుకు కాదు ధర్మాన్ని నిలబెట్టుకుంది కృష్ణుడు ఏదో మురళి పెట్టుకుని డ్యాన్స్ చేసేడని ఏదో ఈ మధ్యకాలంలో వీళ్ళు ఎలాగ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ నాట్ ఫర్ దట్ రీజన్ ఏమంటే మురళిను డాన్సు ఈజ్ నాట్ ది ఇష్యూ ఈజ్ నాట్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో ప్రొబిలీ మెనీ అదర్ పీపుల్ కెన్ డూ బెటర్ దెన్ కృష్ణ బట్ ది పాయింట్ ఈజ్ జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఆయన గీతోపదేశం కోసం ఆయన ఆరాధిస్తారు అదర్ థింగ్స్ ఫాలో అదర్ థింగ్స్ యాడ్ టు ది ఒరిజినల్ గ్లోరీ కాబట్టి మన హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్మానికి అధ్యాత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి వాళ్ళు వరల్డ్లీ పీపుల్ని మనం అంచేతనే మనది స్పిరిచువల్ కల్చర్ అయితే దీన్ని సిస్టమేటిక్గా న్యూట్రలైజ్ చేసే చేయటం కారణంగా ఈనాడు మనవాళ్ళు కూడా హీరోస్ని అంటే సినిమా హీరోలని వాళ్ళకి అభిమానులుగా తయారయ్యేటువంటి దుస్థితికి వ్యక్తులు చేరుకు సమాజం చేరుకుంది ఇట్స్ ఎ ఫాల్ ఇన్ వాల్యూస్ ఎనీవే కమింగ్ టు ది పాయింట్ భారత భరతుని వంశంలో జన్మించినవాడా అని సంబోధన భరతుని సంతానమయ్యా నువ్వు భారతీయుడు వైండి ఇలాగ మరణానికి భయప వినోబే గారు అన్నారు ఎవడో వెస్ట్రన్ పీపుల్ ఎవడో మరణించినప్పుడు దుఃఖించారంటే ఐ కెన్ అండర్స్టాండ్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 ప్రతిభాలో ప్రతి ఉపసర్గ భా భానే ధాతు భాతీభాత భాంతి భవతి భూత భవంతి ఇలాగే భాతీభాత భాంతి భాసి భాత భాత భామీభావా భావ అలాగే మీరు మంత్రంలో కూడా తమేవ భాంతమనుభాతి సర్వం భాతి సో భా అంటే ప్రకాశము జ్ఞాన ప్రకాశం భా ప్రతిభ అంటే ప్రతి ఉపసర్గ చేరిస్తే అదే అర్థం కొంచెం ఎన్హాన్స్ అయింది బట్ అర్థం అదే కాబట్టి ప్రతి తీసేస్తే మిగిలిన పదమేదో అదే ఆ పదం భా రమాలగా అంచేతనే భాయాం రథ అన్నాను రమాయాం రథ సప్తమే భా అంటే ప్రకాశము జ్ఞానప్రకాశమునందు ప్రీతి గలవాడా అది రథ అంటే ప్రీతి గలవాడు కాబట్టి జ్ఞానప్రకాశమునందు అంటే జ్ఞానమునందు అర్థం ప్రకాశం అంటే జ్ఞానం సో జ్ఞానమునందు ప్రీతి గలవాడా అని సంబోధించాడు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 జ్ఞానమునందు ప్రీతి గల ఓ అర్జున సో కౌంతేజ మళ్ళీ ఇంకో సంబోధన ఈ గీతలో సంబోధనలు ఎన్ని ఉన్నాయి వా ఎన్ని రకాలున్నాయి ఎన్ని రకాల సంబోధనలు ఉన్నాయని వాళ్ళు ఎవరో రీసెర్చ్ చేసి పుస్తకంలో రాశారు ఆ లిస్ట్ ఎంత ఉంది కౌంతేజ అంటే కుంతి యొక్క కుమారుడా కుంతి మీరు వే వ్యాకరణ స్టూడెంట్స్ మీకు నేను చెప్పాను కుంతి యా తీ గుణం వచ్చి తే అవుతుంది కువ్ అన్న చోట వృద్ధొచ్చి కౌ అవుతుంది కౌన్తేయ అంటే కుంతి యొక్క పుత్రుడా కుంతీపుత్ర సో కుంతీదేవి గొప్ప జ్ఞాని ఆవిడ జ్ఞానముగలవిడ ఆవిడ కడుపున పుట్టేవు నువ్వు ఇలా అజ్ఞానిగా పడున్నావు అని ఒక చిన్న సూచన అదే కౌన్తయ ఆవిడ కడుపును పుట్టినందుకైనా నీవు వైరాగ్య సంపన్నుడు కావదను కుంతీదేవి చాలా వైరాగ్యవత ఆమె రాగం ఎరుగుదావు ఆవిడ జీ జా జీవితం అసలు ఆవిడ క్యారెక్టరే స్పెషల్ క్యారెక్టర్ రామాయణంలో సుమిత్ర క్యారెక్టర్ చాలా గొప్పదని కొంతమంది చెప్తూ ఉంటారు వైరాగ్య దృష్ట్యా అలాగే భారతంలో కుంతి గొప్ప భక్తురాలు తర్వాత పాండవులకి వనవాసం వెళ్ళి వచ్చినప్పుడు ఆవిడ ఎవళ్ళైతే పాండవుల్ని వనవాసానికి పంపించారో వాళ్ళ పంచనే విదురుడితోటి ఆవిడ జీవించింది పెద్ద ద్వేషం అది పెట్టుకోలేదు ఏదో నా కుమారులు ప్రారంభం అలా ఉందనుకుని సరిపెట్టుకుంది వాళ్ళు వచ్చిన తర్వాత కూడా విదురుడి దగ్గరే ఉంది వాళ్ళు యుద్ధంలో విజయాన్ని సాధించే వరకు కూడా విజయం వస్తోందా రావట్లేదా అని అలాంటిది పెట్టుకోలేదు గాంధారితోటి కలిసి మాట్లాడుతూనే ఉండేది కూడా విజయం సాధించిన తర్వాత సంతోషించింది ఏం అభ్యంతరం రాజమాత స్థానంలో ఎక్కువ కాలం నిలవలేదు ఆవిడ అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాం అంతేగాని నా పెద కొడుకు మహారాజు అయినాడు అక్కడే కూర్చుని ఆ రాజభోగాల్ని రాజప్రాసాదంలో ఉంటూ రాజమాత పెద్ద పొజిషన్కి అల్లలేదా ఆమె ధృతరాష్ట్రుడితోటి కుంతి గాంధారితోటి కలిసి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని అక్కడే అడవిలోనే దేహత్యాగం చేసేసుకుని సో ఆ విధంగా కుంతి గొప్ప జ్ఞాని ఆవిడ ఆవిడ యొక్క సంతానమైన నీవు ఆవిడ వైరాగ్యంలో ఓపసరంతైనా కలిగి ఉండాలి అని సూచన హే కౌంతేయ ఓకే తితి అంటే తితిక్షను కలిగి ఉండుము ఈ తితిక్ష అన్నది అది సన్నంతం కాదు సన్నంతంలో భ్రాంతి కలిగిస్తుంది అది సన్నంతమేం కాదు తితిక్ష ఈజ్ అ సింగిల్ వర్డ్ ఆ ఉండే సా ఆర్ షా అది సంప్రత్యే జగమిషా కర్తు కీర్ షా అలాంటి షా కాదు ఇస్ అ సింగిల్ వర్డ్ తితిక్ష నిపాత సో తితిక్షను కలిగి ఉండుము తితిక్షస్వ అంటే తితిక్షను కలిగి ఉండుము లోట్ ఇది మీరు ఇవాళ లోటు చదివాడు చూడండి ఆ లోట్ ఇది సో త్రితిక్షను కలిగి ఉండుము త్రితిక్ష ఏమిటో మనం తెలుసుకోవాలి నేను మీకు త్రితిక్ష డెఫినేషన్ చెప్తాను సి అంటే సహనము అర్థం అయితే ఆ సహనము అనేది కొంచెం ఎలాబొరేట్గా ఉంటుంది సహనం అనే వాడచ్చు కదా సహస్వ అని కదా వైతితిక్షస్వ అంటే సహనమే బట్ ఇట్ ఈజ్ ఎ ఇట్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ సంథింగ్ స్పెషల్ చెప్తాను సో మాత్ర శీతోష్ణ సుఖ దుఃఖదాహీత ఉష్ణ సుఖ ఇచ్చేవి ఘటనలు స్థితిగతులు పరిస్థితులు సో వెదర్ ఉన్నాయి ఇప్పుడు ఒక శీతమునిచ్చేది ఏమిటి ఉంటుంది ఒక పరిస్థితి ఉంటుంది చలి వేడిని ఇచ్చే పరిస్థితి వేరే ఉంటుంది ఒకప్పుడు అది అది సీజన్ కావచ్చు చలికాలం వేసంకాలం ఒకప్పుడు సీజనే ఒక్కర్లేదు ఏదో ఆ సీజన్తో సంబంధం లేకుండా ఏదో బస్సు ప్రయాణం చేసేప్పుడు రైలు ప్రయాణం చేసేప్పుడు ఏదో అలాంటి పరిస్థితి రావచ్చు వేసవకాలమే మీరు హిమాలయాలకు ఎదురైన తీర్థయాత్రకి వెళ్ళారు ఇప్పుడు బదరీ వెళ్ళిన వాళ్ళు అందరూ అక్కడ అఘోరైపు జాయి చెప్తున్నారు అక్కడ అటువైపు వాళ్ళు అటే ఇటువైపు వాళ్ళు ఇటే బదరీ వెళ్ళిన వాళ్ళు ఇంకేం చేస్తారు పాపం ఇరవై రోజుల దాకా అదేమీ ఓపెన్ అయ్యేది కాదు ఇప్పుడు మా అల్వాల్ రోడ్డు చూడండి రెండు నెలల నుంచి మూస పోతబడి ఉంది అది సిమ్ రోడ్డు వేస్తున్నారు రెండు నెలల నుంచి రోడ్డు పొడవు ఎంతో తెలుసిన వన్ ఫర్ లాంగ్ అది రోడ్డు పొడవ రెండు నెలల నుంచి వేస్తున్నారు రోడ్డు మూసేశారు ఓ సగం వేసే సగం అట్టబెడితే మేము పక్క నుంచి వెళ్ళేవాళ్ళం మూసేశారు మొట్టమొదటి ఆటోలు వెళ్ళడానికి వీలుగా ఏదో ఉండేది అది మాత్రం ఎందుకట్ట అది మూసేస్తారు ఇప్పుడు ఆటో వెళ్ళలేదు మనిషి మనుషులు సైకిళ్ళు వెళ్తున్నాయేమో అనుకుంటున్నాం ఇది మేము రూటే మార్చేసాం అలాగో రోడ్డు ఉండిది అనే సంగతే మర్చిపోయాం ఓన్లండి సో కనుక వెదర్ అనేది శీతమో ఉష్ణమే అక్కర్లేదు మీరు ఏ బద్రీనాథ్ వెళ్ళారనుకోండి ఈ టైంలో చాలా చలిం సో శీత ఉష్ణ పరిస్థితులు సుఖదుఖ పరిస్థితులు శ్రీకృష్ణుడు ద్వంద్వము అనే ఒక చేస్తున్నాడు ఇక్కడ గీత ఈస్ ది సైకాలజీ ఆఫ్ ఆపోజిట్స్ ద్వంద్వ సైకాలజీని భగవద్గీతలో చాలా విస్తారంగా శ్రీకృష్ణుడు బోధిస్తాడు ఆల్రెడీ హీ సెంటర్ చూసింది శీతోష్ణములు పరస్పర విరుద్ధములైన సిచ్యువేషన్స్ సుఖదుఖములు వాటి మన అనుభవం శీతోష్ణములు మనకు అనుభవం వచ్చేప్పటికీ సుఖదుఖాలు నిర్మాణం అవుతాయి శీతం నుంచి సుఖం ఉష్ణం నుంచి దుఃఖం రెస్పెక్టివ్లీ అలా కాదు శీతము ఉష్ణాన్ని దుఃఖాన్ని ఇవ్వచ్చు సుఖాన్ని ఉష్ణం కూడా సుఖాన్ని ఇవ్వచ్చు దుఃఖాన్ని ఇవ్వచ్చు ఈ పరిస్థితులు ఉన్నాయి శీతోష్ణ సుఖ దుఃఖములని ఇచ్చే స్థితిగతులు సో ఇవి అనిత్యా అవి ఉన్నాయి వాటిని తాన్ను తితిక్షస్వ వాటి తితిక్షను కలిగి సహించుము అని చెప్పడం నాకు ఇష్టం కాదు తితిక్షను కలిగి సో ఎందుకు తితిక్ష అంటే సహించడమే రకంగాను అవి ఎంతకాలం తితిక్ష కలిగి ఉండాలి బతుకున్నంతకాలం బతుకున్నంతకాలం ఉండొచ్చు ఏం పర్వాలేదు కానీ అనిత్యాహ శీతం వచ్చిందంటే పోతుంది ఉష్ణమో ఉంటే సుఖమో అంతే దుఃఖము అంతే అనిత్యాహ అవి నిత్యాలు ఏం కావు వచ్చిపోతూ ఉంటాయి నిజానికి వచ్చి పోవడం కాదు వస్తూనే పోతూ ఉంటాయి పోతూనే వస్తూ ఉంటాయి అలాగ వచ్చి పోవడం పోయి రావడం కాదు వస్తూ పోతూ ఉంటాయి పోతూ వస్తూ ఉంటాయి ఇట్ ఈజ్ కంటిన్యూస్ ఫ్లో సో సో ఇప్పుడు మీరు కాలువగట్టు నిలబడ్డారనుకోండి ఏదో ఒక మురికిది ఏదో వస్తుంది చచ్చిపోయిన కుక్క శవం ఏదో వస్తుంది వస్తోందంటే వస్తుందంటే వస్తూనే పోతూ ఉంటుంది కూడా అది పోతూనే అది పోతుందంటే ఇంకేదో వస్తూ ఉంటుంది మళ్ళీ కాబట్టి ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎఫ్ఐ కాబట్టి ఏది స్థిరంగా నిలబడేదేం కాదు కనుక మనం చేయాల్సిందల్లా తితిక్షను కలిగి ఉండుతాయి తితిక్ష చేసేస్తే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 ఎందుకంటే అది పట్టుకున్నది కనుక పట్టుకున్నది అనిత్యం కనుక అసత్యం కనుక ఇది ఎలాగంటే ఓ ఫిక్స్డ్ డిపాజిట్ మన డిసిఎల్ డీసీఎల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసి ఆ కాగితం పట్టు కూర్చుంటే అది డిసిఎల్గా పెన్నార్ ప్యాటర్స్ అన్న ఒకటి ఓ నాకు ఇన్ని కాగితాలు చూపించాడు పెన్నార్ ప్యాటర్స్ ఇన్ని పదో పన్నెండో సర్టిఫికెట్ సర్టిఫికెట్ మంచి గ్లాసీ పేపర్ మీద ముద్రించి మళ్ళీ దానికి ఇంకొక కవచం దాన్ని దాచడానికి ఒక లాస్టిక్ కవచం ఇలాంటి పది ఈ ప్లాస్టిక్వే ఉపయోగపడ్డాయి ఏమైనా విలువైన కాగితాలు పెట్టుకోవచ్చు ఈ సర్టిఫికేట్ తీసి అవతల పారేసి ఆ విలువైన కాగితాలు లేకపోతే ఏమైనా యూజ్ఫుల్ పేపర్స్ ఏమైనా పెట్టుకోవచ్చు నాకు వాడిచ్చిన కవర్లో అదే వరకు బిగులు అలాంటిది పట్టుకునే ఇదేదో నన్ను ఉద్ధరిస్తుంది అంటే ఏముద్ధరిస్తుంది అనిత్యము అసత్యము అయిన దాన్ని పట్టుకోవడం జీవితంలో మనం ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు మనీ ఇన్వెస్ట్మెంట్ నేను దృష్టాంతం ఎందుకు చెప్పానంటే ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అని సో వీ ఇన్వెస్ట్ అవర్ ఇమోషన్స్ ఇన్ వేరియస్ థింగ్స్ ఇల్లు వీ ఇన్వెస్ట్ అవర్ ఒక మన హృదయాన్ని ఆఖరికి పరిస్థితి ఎలా వస్తుందంటే మన హృదయాన్ని ఓ పది ఇన్వెస్ట్ చేసి ఆఖరికి హృదయం అనేది లేకుండా అయిపోతాం సో ఇల్లు వీడో ఇల్లు కడతాడు దాంట్లో ఓ పోర్షన్ అద్దెకిచ్చి ఓ పోషన్ ఇదో లక్షణం మంచిదానివ్వండి అంటే ఇల్లు పోర్షన్ అద్దెకిచ్చి పోర్షన్ మీరు కట్టారంటే దాంతోపాటు మీరు ఒక పెద్ద తలపోటును కొను తెచ్చుకుంటున్నారని అర్థం అందుకోసం చెప్పాను మీకు ఉన్నదాంతో మీరు తృప్తిపడి ఓ చిన్న ఇల్లు కట్టుకుని దాంట్లో విశ్రాంతిగా మీకున్న దాంతో చారు మజ్జిగ ఆనందీనిక ఆ లక్షణం చేశారనుకోండి యూఆర్ ఏ లక్కీ అండ్ హ్యాపీ గాయ్ అలా కాకుండా నాలుగు ఇల్లు కట్టి అద్దెకిచ్చి చూడండి ఇంకా తర్వాత మీకు ఆ నెల రోజులు అదే పనే ఏమిటి వీళ్ళ దగ్గర అద్దె వసూలు చేసుకోవడం లెక్క వేసుకుంటూ ఉంటాం ఈ లెక్కలు ఎందుకు పనుకొచ్చి ఈ లెక్కలు కావు ఎందుకంటే ఇందాక మీకు మనం చేసాను చూడండి అద్దెలన్నీ వసూలు చేసి పెన్నార్ పేటర్స్లో పెడతారు అది వాడు పట్టుకుపోతుంది ఇవి ఎందుకు పనికొచ్చేవి ఆ వసూలు చేసిన అద్దెలో మీరు ఎదుర్కొంటూ ఉన్న హోటల్కి వెళ్ళి రూపాయలు ఇచ్చి కాఫీ తాగితే అదే మీకు మిగులు లేకపోతే ఎవరికైనా మహాత్ముడికి వంద రూపాయలు దానం చేస్తే అదే మిగులు అదే మీరు ఖర్చు పెట్టింది ఏదో అదే మిగులు మీరు మిగిల్చింది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 మీరు స్పర్శ చేయలేదనుకోండి మీ ఇంద్రియాలు మీ దగ్గరే ఉన్నాయనుకోండి బయట నుంచి వచ్చే శీతోష్ణాలు లేవు సుఖ దుఃఖాలు మీరు ఉన్నవారు మీరు ఉన్నట్లుంటారు మీ ఇంద్రియాలను మీరు ప్రపంచంలో ప్రవేశపెట్టడం అంటే దాని అర్థం ప్రపంచాన్ని లోపల వాటెవర్ యూ కాల్ వాటెవర్ వే యూ కాల్ ఇట్ ఇంద్రియాలకి విషయాలకి స్పర్శను తీసుకొస్తే కలయికను తీసుకొస్తే ఆ కలయిక నుంచి ఈ డిజైరబుల్ అండ్ అన్డిజైరబుల్ ఈవెంట్స్ ఉదయిస్తూ ఉంటాయి చేతనైందాక నేను మీకు మనం చేశాను మీరు కనుక ఆ స్పర్శ దగ్గరే బ్రేక్ వేశారంటే మిమ్మల్ని ఏది చే ప్రకృతి మిమ్మల్ని ఏమీ చేయలేదు మీరు కనుక స్పర్శని విత్డ్రా చేశారంటే మిమ్మల్ని ప్రకృతి ఏం చేస్తుందని ఏమీ చేయలేదు నడిచేవాడు కాలు దారిపడతాడు కానీ హాయిగా ఆసనం మీద కూర్చున్నవాడు కాలు ఏం జారిపడతాడు నా శయాన పత్యథహ అని అంటూ మా చిన్నప్పుడు సో పడుకున్నవాడు హంస తూలిక ఒక ఎత్తైన మంచం మీద పడుక్కుంటే వాడు కింద జారి పడిపోతాడు నిద్రలో ఇటు అటు దొల్లు కింద పడతాడు తెలారేవడి కింద ఉంటాడు కా కానీ పతత్ నా నేల మీద పొరున్నవాడు వాడెక్కడ కింద పడతాడు సో నా శయాన కనుక స్పర్శనే నీవు విత్డ్రా స్పర్శ స్పర్శ అంటే కాంటాక్ట్ కాంటాక్టే లేకుండా చేయవలసిందే కాంటాక్ట్ దాన్ని ఉపసంహారము ఉపరతి అని అంటారు అంటే మరి ఎంతో కొంత కాంటాక్ట్ అంటే ఎంతో కొంత కాంటాక్ట్ అంటే ఎంత కాంటాక్ట్ రోటీ కపడ ఆర్ మకాన్ ఆ మాత్రం కాంటాక్ట్ అయితే పర్వాలేదు ఇంకా మిగిలి ఇంక మోర్ దాన్ దట్ ఎందుకు ఇప్పుడు ఫుడ్ షెల్టర్ అండ్ క్లోదింగ్ మూడు ఉన్నాయండి సో అండ్ వాట్ ఎవర్ ఈజ్ గుడ్ ఫుడ్ వాట్ ఎవర్ ఈజ్ గుడ్ క్లోదింగ్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ గుడ్ షెల్టర్ యూ టేక్ ఎయిట్ మోర్ దాన్ దట్ వాట్ వాట్ యూ వాంట్ విచ్ యూ what what is that you want to achieve sho ipudo idi 100 rupees khareedaindi veskunnanu ankonde 100 rupees bodhulu 500 rupees custom made veskunnam ankonde what is it that i am achieving basic purpose of covering the body is served equally but uh, why i am investing uh, five fold money in a higher quality higher costly item lo enduku uh, invest chestunnanu antaru ante i i have uh, some value for it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 ఇంద్రియములకు విషయములతోడి సంయోగం ఏదైతే కలదో అదే సుఖ దుఃఖములను తీసుకొస్తుంది ఈ సంయోగాన్ని పెంచుకుంటూ పోవటం అవివేక లక్షణం శ్రీకృష్ణుడు చూడంటాడు అసలు రాబోయేది కోట్ చేయనన్నాను కానీ కోర్టు చేయలేకుండా ఉండలేకపోతున్నాను ఏ హి సంస్పర్శ జాభోగా దుఃఖయోనయ ఏవతే అని ఈ స్పర్శ నుంచి పుట్టేటువంటి సుఖములు దుఃఖాలనిస్తారు ఇదో పెద్ద టాపిక్ మీకు ఓపుకుంటే చెప్తాను విని ఓపిక మీకు ఉండాలి సో కనుక స్పర్శని నీవు విత్డ్రా చేయడానికి అవకాశం ఉంది టు ఎ లాడ్జ్ కానీ ఎంతో కొంత స్పర్శ తప్పదు ఆ స్పర్శ ఉన్నప్పుడు అంటే మినిమం స్పర్శలో కూడా సుఖ సుఖాలు ఉంటాయి అప్పుడు కూడా నీ రెస్పాన్స్ తితిక్షారూపంగా ఉండాలి అని ఇది వ్యవస్థ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 సా తితిక్షా నిగద్యతే అని వారి డెఫినేషను తితిక్ష ఏమిటంటే సహనమే తితిక్ష అంటే ఇంజూరెన్స్ ఓర్చుకొనుట తెలుగులో అయితే ఓర్పు ఓర్చుకొనుట సో ఓర్చుకోమన్నారు ఓర్చుకోవడం వేరు కృంగి వెక్కి వెక్కి ఏడ్చుట కృంగిపోవుట వేరు టూ డిఫరెంట్ థింగ్స్ ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి కష్టం వచ్చినప్పుడు ఓర్చుకునుట సహనం ఇన్జూరెన్స్ అది గ్రేట్ క్వాలిటీ వెక్కి వెక్కి ఏడుచుట హెల్ప్లెస్ యాగొని అని అంటారు నిరు నిరాశపడిపోయి నిస్సహాయంగా ఏడుస్తూ కూర్చోవడం అది హెల్ప్లెస్ యాగొని అది ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ క్వాలిటీ అలా ఉండకూడదు తితిక్ష అంటే సహనం సర్వదుఖానం అన్ని దుఃఖములను నేను సహిస్తాను ఇంక వాడిని ఏం చేస్తారు మీరు సహనము సర్వదుఖానా అన్నవాడిని అటువంటి వాడిని దేవతలు రాక్షసులు లేకపోతే శని శని శని కూడా వచ్చో నమస్కారం చేసేదే చకపోతే ఇంక వాడిని ఏం చేస్తాడండి శని మాత్రం ఏం చేస్తాడు వాడు నేను సహిస్తాను అన్నవాడిని మీరు ఏం చేస్తారు రాజుగారు ఒక ఆయన్ని జైల్లో పెడదామనుకున్నారు పోనీ జైల్లోనే నేను తపస్సు చేసుకుంటాను బయట చేసుకుని తపస్సు జైల్లోనే చేసుకుంటానంటే ఆయన వద్దు ఆయన ఆయన్ని బయటికి పంపించేస్తారు ఆయన జైల్లో పెట్టుకుని ఏం చేస్తారు వాళ్ళు కాబట్టి ఎనివే సహనం సర్వదుఖానం అయితే మరి ఇప్పుడు నేను చెప్తున్న పాఠం చూసారా ఇది లోక తీరుకి విరుద్ధంగా ఉంటుందండి మీరు దానికి సిద్ధంగా ఉండి పాఠం చదవాల్సి లోక తీరుకి విరుద్ధంగా ఉంటుంది నేను చెప్పి పాఠం అలాగే ఉంటుంది ఎందుకంటే నాకు శాస్త్రం అలాగే కనపడుతుంది ఇంకో రకంగా నాకు చెప్పడం జాతకా శాస్త్రం నాకు అలాగే ఐ విజువలైజ్ ఇట్ లైక్ దాట్ అండ్ డేర్ ఐ టీచ్ ఇట్ లైక్ దా అప్రతీకార పూర్వకం ప్రతీకారం అనేది పెట్టుకోవద్దు ప్రతీకారం అంటే రెసిస్టెన్స్ క్రైస్ట్ అన్నాడు దౌ నాట్ డూ నాట్ రెసిస్ట్ ద ఈవె రెసిస్టెన్స్ ఇవ్వద్దు ఎందుకంటే రెసిస్టెన్స్ ఇచ్చారనుకోండి అంటే మనకేమనిపిస్తుందంటే ఏంటంటే రెసిస్టెన్స్ ఇవ్వద్ంటాడు రెసిస్టెన్స్ ఇవ్వబోతే మన వీడు తొక్కేసైడా ఎదరవాడి మీ రెసిస్టెన్స్ కూడా మీరు ఇవ్వలేదనుకోండి విల్ హీ నాట్ రైడ్ ఓవర్ యూ అని అలాంటి శంక కలుగుతుంది ఓకే మీరు అది కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మీరు రెసిస్టెన్స్ ఇవ్వకుండా అంటే బీ ది డోర్ మ్యాట్ అని అర్థం కాదు డోర్ మ్యాట్ అంత